ఆ ప్రాణము ఏ లక్షణములతో కూడి ఉన్నదిగా తెలియబడినదో అదే విధముగా అస్తమించని స్వభావము గలదియే ఉన్నది నేను ఓపికగా రాశాను అంటే ఏ లక్షణములతో కూడి ఉన్నదిగా తెలియబడినదో అదేవిధముగా అని అర్థం యథానిజ్ఞాత అంటే అనస్తమిత స్వభావ అంటే అస్తమించని స్వభావము అస్తమించని అంటే ఆగిపోని స్వభావము అంటే చలన్నాము ఇది ప్రాణం యొక్క చాలా స్వభావం చలనం ఆగిపోకుండా అలాగే ఉంది మీరు ఎప్పుడైనా ధ్యానంలో ఆ గాలిని పరిశీలిస్తే తెలుస్తుంది ఆ పొట్ట పైకి వెళ్ళి లోపలికి వెళ్తూ ఉంటుంది పైకి వెళ్ళి లోపలికి వెళ్తూ ఉంటుంది మీరేం చేయరు మీరు పొట్టని పైకి లోపలికి మీరేం పట్టుకెళ్తారు ఆ వెళ్తూ ఉంటుంది చెస్ట్ ఎక్స్పాండ్ అయ్యి కంట్రాక్ట్ అవుతుంది సంకోచం వ్యాకోచించింది సంకోచించింది మళ్ళీ పెరిగి తగ్గుతుంది చెస్ట్ మీరేది చేయరు వీళ్ళు చేయలే అది దానంతట అది అయిపోతూ ఉంటుంది ప్రాణశక్తి నిజంగా చాలా గొప్పది దేహంలో ఉండే ప్రాణశక్తి వీడు దేహాన్ని పట్టుకుని వేలాడతాడు తప్ప ఆ ప్రాణశక్తిని పట్టుకోడు హాస్పిటల్లో కూడా వీడు దేహాభిమానము మధ్య మాంసాభిమానం తప్ప మరణించే దేహము తప్ప మరణించని ప్రాణము నేను అనుకోడు సమస్య పోతే బాగుంటుంది దేహం అలా ఉస నిశ్వాసాలను అలా సాక్షిగా దర్శిస్తూ ఉండిపోవడమే కాదండి గుండెకి ఏదో ఒక క్లాట్ ఉంది ఆగిపోతుంది పొనే ఆగిపోయివా తస్తుంది ఆగిపోతే నష్టం ఏమి ఎలాగో ఆగిపోయేది కదా నువ్వు ఆపగలవా ఆగిపోయేదాన్ని నువ్వు ఆపగలవా ఆపలేదు కదా మొన్న ఒక పేషెంట్ ఒక ఆయన ఉన్నారు ఆయనకి డాక్టర్లు చెప్పారు మూడు క్లాట్లు ఉన్నాయి ఆయన లాట్ అంటే ఆ నరక్త నర మూడు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కొంతమంది ఏమని చెప్పారంటే నువ్వు సర్జరీ చేస్తే బతుకుతావు పదిహేడు సర్జరీ చేయబోతే డౌట్ ఏమని చెప్పారు కొంతమంది ఏం చెప్పారంటే సర్జరీకి నువ్వు నిలబడలేవా ఆ సర్జరీ తట్టుకోలేవు చాలా కాంప్లికేషన్స్లో పడిపోతావు నువ్వు బతుకున్నంత కాలము ఆ సర్జరీ యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్తో సఫర్ అవుతూ జీవించాల్సి ఉంటుంది దాని దాన్ని దాన్ని గురించి వేసుకొని ఇంకొకటి మంది చెప్పారు ఇప్పుడు ఏం చేయాలంటారు నన్ను నాతో చెప్పాడు నాతో చెప్తే నేను చెప్పాను నువ్వు కంగారు పడుకు నా దగ్గర చదువుకుంటున్నటువంటి ఒక రినౌండ్ కార్డియాలజిస్ట్ ఒక ఆయన ఉన్నాడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కార్డియాలజిస్ట్ నాకు ప్రారంభం అమెరికాలో డాక్టర్లు క్లాసులో కూర్చొని ఉంటారు క్లాసు మానేసే ఉండే దీని సంగతి ఏమిటో మీ సలహా ఏమిటో అడగాలనిపిస్తుంది నేను క్లాస్ అయ్యేదాకా ఆగి ఆ తర్వాత అడుగుతా ఇక్కడ ఒక్క డాక్టర్ కనపడ్డా ఇక్కడ క్లాసు ఇంత క్లాసు ఒక్కడ ఇన్ని ఏళ్ళ నుంచి పాఠం చెప్తుంటే ఒక్క డాక్టర్ కూడా వచ్చి కూర్చోలేడు ఆయన రినౌండ్ కార్డియాలజిస్ట్ ప్రపంచంలో కల చెందిన కార్డియాలజిస్ట్ కేర్ హాస్పిటల్కి వాళ్ళ కార్డియాలజీ సెంటర్కి డైరెక్టర్ ఆయన ఈ ఊళ్ళో కన్సల్టెంట్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాదు కన్సల్టెంట్ డైరెక్టర్ అమెరికాలో ఉంటారు ఇండియా వస్తూ ఉంటారు ఆయన కాకినాడలో మీ క్లాసులు వినాలండి అన్నారు నాతో అయితే రండి మహాభాషం అన్నేముందంటే మొన్న కాకినాడ వచ్చారు ఆయన వచ్చినప్పుడు ఇతను నన్ను సలహా అడిగే నన్ను అడిగాడు ఏం చేయమంటారని సర్జన్లు ఇలా చెప్పారు డాక్టర్లు అలా చెప్పారు నేను నేను చెప్పాను నేను సలహా చెప్తాను పాటించాను నేను మీకు డాక్టర్ గారిని చూపిస్తా ఇంకా అది ఫైనల్ ఒపీనియన్ నువ్వు మళ్ళీ ఇటు అటు వేవరింగ్ అంటే నేను చూపించాను ఫైనల్ నీ ఫైల్ అంతా రెడీ చేసి పెట్టి మొత్తం ఫైల్ అంతా మీకు పరిచయం చేస్తానో ఆయన సలహా తీసుకోమని చెప్పాను సరే అండి ఆ ఫైల్ రెడీ చేసి పెట్టుకున్నాడు ఈయన వచ్చారు క్లాసులకు వచ్చారు కాకినాడలో పది రోజుల అన్ని రోజుల్లో రావాలని కొద్ది రోజులు వచ్చారు ఆయన డాక్టర్ గారిని అడిగారు ఏమండి ఓ పేషెంట్ ఇలాంటి పరిస్థితి మీరు సలహా చెప్పాలి నాకు అంటే ఆ పేషెంట్ని ఎగ్జామిన్ చేసిన డాక్టర్స్ టెలిఫోన్స్ నెంబర్స్తో సహా మొత్తం ఫైల్ పట్టుకున్న దగ్గరని రండి ఆయన హోటల్లో ఉన్నారు ఈయన్ని పంపించాను నేను ఈయన పెరిగాడు ఆయన మొత్తం ఫైల్ అంతా చదివాడు ఈయన్ని ఎగ్జామిన్ చేసిన డాక్టర్స్కి ఫోన్లు చేశాడు వాళ్ళతో మాట్లాడాడు తను పరిచయం చేసుకుని నాకు ఎవరో డౌట్లు అడిగాడు అంతా ఆయన తర్వాత మూసేసి ఈయన జైలుకిచ్చి ఇంటికి వెళ్ళిపోను నేను తర్వాత నాకు చెప్పాడు ఆయనకి సర్జరీ అక్కర్లేదు అని చెప్పాడు ఎంత బరువు దించేసినట్టు అయిపోయింది చూడండి అప్పుడు నేను చెప్పాను మీరు సర్జరీ నేను నేను ఇచ్చారు మీరు సర్జరీ గురించి చెప్పదేగా సర్జరీ దేహానికి నువ్వు దేహం గురించి పెట్టుకోకు ధ్యానం చేశాం అక్కడ ప్రాణ ప్రాణశక్తి మీద ధ్యానం ఆ ప్రాణాన్నే పట్టుకో ఆ ప్రాణం వెనుకున్న చైతన్యాన్ని తర్వాత పట్టుకుంది కానీ ముందు ప్రాణాన్ని పట్టుకో దాద్యుడు పట్టుకున్నట్టుగా కాబట్టి గాగ్యుడి యొక్క బ్రహ్మ కూడా అదేం తక్కువ బ్రహ్మ కాదు అది అముఖ్య బ్రహ్మ ఎంత గొప్పదో చూడండి అముఖ్య బ్రహ్మ అయినప్పటికీ కానీ ఈ బ్రహ్మను కూడా ఒప్పుకోడు అజాతశత్రువు దీనికంటే పై బ్రహ్మకి ఆయన వెళ్తాడు ఎనీవే కాబట్టి తస్మిన్ యథానిర్జ్ఞాత ఏవో అన అనస్తమిత స్వభావ అస్తి ఆ డాక్టర్ గారు ఏం ఉన్నాయి కానీ అతని దేహంలో ప్రాణశక్తి పనిచేస్తోంది ఆ ప్రాణశక్తి ఆ క్లాక్లని అదే సరి మీరు సర్జరీ ఏం చేయక్కర్లేదని చెప్పాడు మొత్తం ఫైల్ అంతా స్టడీ చేసి తర్వాత సర్జన్లు కంగారు పెడతారు మీరు కంగారు పడద్దని కూడా చెప్పాడు ఆ సర్జన్లకు కూడా చెప్పాడు ఆయనకి సర్జరీ అని కంగారు పెట్టి మొదలెక్కించకటాయా మీరు ఆయన అలా బ్రతకలే వాళ్ళు ఏం చెప్పాడు ఆయన అజాస్లాంటి వాడు నిజంగా తస్మాత్ ఓకే తస్మా కాదు నచ అన్యస్య కస్యచిత్ వ్యాపార తస్మిన్ కాలే గార్గ్యేణ అభిప్రేయతే తద్విరోధినా గార్గ్య బ్రహ్మ అంటే ప్రాణము అది భోక్త కాదని తెలిసిపోయింది తెలియలేదని పూర్వపక్షం ఇస్తున్నాడు తెలియకపోవడం తెలిసిపోయింది ఎందుకంటే గార్గ్యుణ్ణి అడుగును గార్గ్యుణ్ణ ప్రశ్న అడుగు ఏమయ్య కదా ఇప్పుడు వాడిని ఆ నిద్రపోతున్న వాడిని వ్యాపించి ఆవేశించి ఉన్నది ఏది అని అడుగును అడిగితే గద్యుడు ఏమని చెప్తాడు ప్రాణబ్రహ్మయే గలదు అని చెప్తాడు ఓకే ప్రాణబ్రహ్మ కాకుండా దానికి భిన్నమైనది ఇంకొకటి ఈ సుప్త పురుషుని ఉందా చెప్పు ఎందుకంటే ఇంకొకటి ఉందనుకోండి అప్పుడు మళ్ళీ ఇదే అదే మళ్ళీ సందేహమే మళ్ళీ వివేకానికి తేడా ఈ సుప్త పురుషుని ప్రాణబ్రహ్మ కాకుండా ఇంకొకటి కూడా ఉండి వ్యాపారాన్ని చేస్తుందా ప్రాణబ్రహ్మ అయితే వ్యాపారం చేస్తోంది ప్రాణబ్రహ్మతో పాటుగా దానికి భిన్నమైనది తద్ తద్భిన్నం పైగా తద్విరోధి అంటే ప్రాణబ్రహ్మ భోక్త కాదని తెలిసిపోయింది కదా ఇప్పుడు ఎందుకంటే శబ్దం వినలేదది తెలుసుకోలేకపోయింది కాబట్టి ప్రాణబ్రహ్మ అభోక్త అయిపోయింది తద్విరోధి అంటే అసలైన భోక్త అసలైన భోక్త తన వ్యాపారాన్ని చేస్తూ భోగ్యాన్ని ప్రకాశింపజేస్తూ నీకు తెలిసి ప్రాణం కంటే వేరే ఇంకొకటి ఉందా అని గార్జును అడిగితే ఏమని చెప్తాడు లేదని చెప్తాడు ఎందుకంటే అతనికి ప్రాణ బ్రహ్మయే తెలుసు తప్ప ఆ ఆత్మ చైతన్య బ్రహ్మ తెలియదు కదా లేదని చెప్తాడు కాబట్టి ఈ వివేకం ఎంత స్పష్టంగా వచ్చేసిందంటే ఏ బ్రహ్మయే వ్యాపారాన్ని చేస్తూ వ్యాపించి ఉంది ఏది ముఖ్య బ్రహ్మని గార్జుడు అనుకున్నాడో అది భోక్త కాదు అని స్పష్టంగా తెలిసిపోయింది ఇప్పుడు చూడండి అన్యస్య కసిచి వ్యాపార మరొక తత్వము ఏదైనా సరే దాని యొక్క ఫంక్షను తెలియుట కానీ వాటెవర్ ఫంక్షన్ తస్మిన్ కాలే ఆ నిద్రపోయే కాలమునందు ఉంది అని గాడు అనుకోవటం లేదు గాగ్యేన నా అభిప్రేయతే తద్విరోధిన అంటే ఆ ప్రాణము కంటే భిన్నమైనది ప్రాణము అభోక్త అయితే భోక్త అయ్యేది ఇంకొక బ్రహ్మ ఉందని గార్గ్యుడైతే అనుకోవటం లేదు తస్మాత్ స్వనామభి ఆమంత్రిన ప్రతిబోద్ధవ్యం తస్మాత్ అంటే అందువలన అందువలన అనగా ఏమిటి గార్గ్యుడికి ఇష్టమైనటువంటి ప్రాణ బ్రహ్మ కంటే భిన్నంగా మరో బ్రహ్మ యొక్క వ్యాపారము సుప్తపురుషము ఎందుకు కనబడటం లేదు కాబట్టి ఆ గార్గ్య బ్రహ్మనే ప్ర పేర్లు పెట్టి పిలిచారు ఆ గార్గ్య బ్రహ్మ ప్రాణబ్రహ్మ దానికి పేర్లున్నాయి బృహన్ పాండరవాసాహ సోమరాజ అని పేర్లున్నాయి ఆ పేర్లనే సంబోధన విభక్తిలోకి మార్చి పిలిచారు బృహన్ పాండరవాస సోమరాజన్ అని పిలిచారు పిలిస్తే ప్రాణబ్రహ్మ భోక్త అయ్యే పక్షంలో ప్రాణబ్రహ్మ ఇదిగో నేనే అని సమాధానం చెప్పాలి తెలివి వచ్చేసేయాలి వాడికి కానీ న ప్రత్యబుద్ధ్యత అది సమాధానం చెప్పలేదు వాడికి తెలివి రాలేదు అంటే ప్రాణ బ్రహ్మ భోక్త కాదు అని కోర్టు వచ్చినట్టుగా తెలిసిపోయింది తస్మాత్ పారిశేష్యాత్ రాజ్యాభిప్రేతస్య అభోక్తృత్వం బ్రహ్మణ పారిశేష్య న్యాయమోన ఒకటి ఉందని ఇద్దరు ఉన్నారండి ఇద్దరుంటే వాళ్ళలో ఒకడు ఒకడు బ్రహ్మ కాడు అంటే అప్పుడు బ్రహ్మ ఎవడవుతారు రెండో వాడు అవుతాడు దాన్ని పారిశేష్య న్యాయము అంటారు సో కాబట్టి పారిశేష్య న్యాయాన్ని బట్టి భాగ్యుడు అనుకున్న ప్రాణబ్రహ్మ ఏదైతే కలదో అది యథార్థమైన భోక్త కాదు అంటే భోగ్యమును ప్రకాశింపజేసే ఆ బ్రహ్మ అది కాదు కాబట్టి గాగ్యుడి ప్రాణబ్రహ్మకి భోగ్యమును ప్రకాశింపజేసే సామర్థ్యము లేదు అని తెలిపారు కాబట్టి సుక్తపురుషుడి దగ్గరికి వెళ్ళడము ఎంతో బాగుంది ఇంకా దాన్ని వివరిస్తున్నారు సపోజ్ ప్రాణబ్రహ్మకి భోగ్యమును ప్రకాశింపజేసే శక్తి ఉండి కూడా అది చేయలేదంటావేమో ఇప్పుడు ప్రాణబ్రహ్మకి భోగ్యాన్ని ప్రాణబ్రహ్మ భోక్తయే దానికి భోగ్యాన్ని ప్రకాశింపజేసే సామర్థ్యం ఉంది కానీ ఆ టైంలో అది చేయలేదు ఏమిటనుకుంటున్నారు ఈ విచారం ఇప్పటితో తెలియదేం కాదు అని మళ్ళీ అడ్డంగా వస్తే దాన్ని ఆక్షేప అటువంటి ఆక్షేపాన్ని చేసుకుని ఆయన సమాధానం చెప్పేస్తున్నారు దానికి భోక్తృస్మహావశ్చేత్ భుంజీ తైవా స్వం విషయం ప్రాప్తం ఏమండి చూడండి కన్నులో మీకు తెలిసే శక్తి ఉంటే తెలిసే శక్తి ఉంది కదా ఎదురకుండా ఏది ఉంటే అది తెలిసిపోతుంది ఎందుకంటే చూపు కంటి యొక్క స్వభావం ఏమిటి చూపు ఎదురకుండా ఏది ఉంటే అది చూడబడుతుంది మీరు కన్ను తెరిచి ఎదురకుండా ఉన్నది కనబడకూడదు అంటే కుదురుతుందండి కుదర ఎందుకంటే దాని స్వభావం తెలుసుకోవడం తెలిసి తెలిసిపోతుందంటే ప్రకాశింపజేసేస్తుంది చెవులు మీకుంటాయి రోడ్డు మీద బస్సు వెళ్ళినప్పుడు నాకు వినపడకూడదు అంటే చూడండి మీరు వినపడకుండా ఉంటుందేమో వినపడిపోతుంది ఎందుకని చెవుల ఎందు వినికిడనే శక్తి ఉంది ఆ శక్తి ఉన్నంతసేపు శబ్దం కనుక దరిదాపుల్లోకి వస్తే ఆ శబ్దాన్ని అది ప్రకాశింపజేసేస్తుంది అలాగే ఈ ప్రాణబ్రహ్మకి భోక్తృత్వము ఉన్నట్లయితే అది భోగ్యాన్ని ప్రకాశింపజేసే సామర్థ్యం దానికి ఉంటే ఆ భోగ్యం దరిదాపుల్లోకి రాగానే అది ప్రకాశింపజేయాలి భోగ్యం ఏమిటి బృహన్ పాండరవాస సోమరాజన్ అనే శబ్దం అది భోగ్యం ఆ భోగ్యం రాగానే అది వెంటనే ప్రకా ప్రకాశింపజేయాలి భోగ్యాన్ని కానీ చేయలేదండి కాబట్టి ప్రకాశింపజేసేదే కానీ ఆ టైంలో ప్రకాశింపజేయలేదు అనే ఆర్గ్యుమెంటు పోస నహి దృస్వభావ ప్రకాశయతృస్వభావసన్ వని తృమూలపాదీ దాహ్యం స్వవిషయం ప్రాప్తం నహతి ప్రకాశ్యం వా ప్రకాశయతీ అక్కడ రెండు నకారాలు ఉంటాయి లోయ్ రెండు నాళ్ళు ఉంటాయి ఆ రెండు నాలన్నీ జాగ్రత్తగా మీరు పట్టుకుంటూ ఉన్నారు హీ ఎందుచేతనంటే ఇప్పుడు నిప్పు నిప్పుకి రెండు ధర్మాలు ఉన్నాయి కాల్చుట వెలిగించుట వెలుగునిచ్చుట రెండు ధర్మాలు ఉన్నాయి ఆ నిప్పు దగ్గరికి నిప్పు ఉంది అక్కడ నిప్పు ఉంది నిప్పు ఉండగా నిప్పు లేకపోతే ఇంకా దృష్టాంతం ఏది నిప్ప ఆరిపోయింది కదా అనుకోవడం మీరు నిప్ప ఆరిపోతే దృష్టాలతో కాదు కొంతమందికి ఆ శాస్త్రము యొక్క ప్రవృత్తి శాస్త్రము నడిచే తీరు తెన్నులు తెలియక లేవండి స్వామిజీ మన నిప్ప ఆరిపోతే అంటే వాళ్ళకి ఎంతసేపు ఉంపటే ఏదో పెట్టుకుంటే అది ఆగిపోవడం అదే గుర్తొస్తుంది మరి నిప్పు ఆగిపోతే గడ్డి ముక్క అంటుకోవద్దుగా అదే వస్తుంది నిప్పు ఆగిపోవడం గురించి నేను ఎప్పుడు నిప్పు ఉంది అదే సృష్టి అంతం అది ఆగిపోతే అలా అలాగే ఉన్నదండి ఆగిపోతే ఉంది నిప్పు ఉన్నప్పుడు తృణం అంటే గడ్డి ఉల్లపము ఉంది షంకరం ఉలపము నేను డిక్షనరీలు వెతికి రాసేది అర్థం ఎండు అని రాశాను గమనించారా దాన్ని సంస్కృతంలో ఉలపము అంటారు కాదు తృణోలపము తృణోలపము అంటే గడ్డిపోత ఉలపం అంటే రాశారు ఇక్కడ బాల తృణం ఆది శబ్దానికి ఎండుతుప్పు అని రాశాను నేను ఎండు ఎండుతుప్పు గడ్డి ఎండిపోయిన గడ్డి కానీ ఆ నిప్పు ఉంది ఈ ఎండిపోయిన గడ్డి దగ్గరకు వచ్చింది కొంచెం దగ్గరకు వచ్చేప్పటికీ ఇదిగో ఎండిపోయిన గడ్డి అని తెలుస్తుందో తెలియదు నిప్పు దాన్ని ప్రకాశింపజేస్తుంది ఎందుకంటే ప్రకాశింపజేయడము దాని ధర్మం కనుక ప్రకాశింపజేస్తుంది ఇంకొంచెం దగ్గరికి వస్తే ఏం చేస్తుంది దహించడం దాని ధర్మం దహించేస్తుంది ఎప్పుడైనా ఇప్పుడు ఉండి ఎండుగడ్డి పోస దగ్గరికి వచ్చినప్పుడు దానిని ప్రకాశింపజేయదు అనేది ఉంటుందా ఉండదు నా దహతి ఇది నా దాన్ని కాల్చదు అనేది ఉంటుందా ఉండదు నా దహతి ఇది నా నకాశయతి ఇది నా ఇప్పుడు ప్రాణదేవత భోక్తయ్యే అయ్యే పక్షంలో శబ్దం దరిదా వీళ్ళు దగ్గరికి వెళ్ళి పిలిచాను కదా బృహన్ సోమరాజన్న మీరు ఆ బృహన్ పాండరవాసు సోమరాజన్ వదిలిపెట్టద్దు ఎందుకంటే దాని మీద వేసే ఇంకో పూర్వపక్షం రాబోతోంది అందుకోసం దాన్ని నేను అలా పట్టుకుని వెళ్లాడుతున్నాను బృహన్ పాండరవాసు పిలిచినప్పుడు ప్రాణదేవత కనుక భోక్తయ్యే పక్షంలో వెంటనే అది ప్రకాశింపజేయాలి అంతేగాని నేను ప్రకాశింపజేయాలా ఉద్దానా ఇవే ఉండవు ఇంకా ప్రకాశింపజేసి తీరాలి కానీ ప్రకాశింపజేయలేదు అంటే అర్థం దానికి ప్రకాశింపజేసే సామర్థ్యం లేదు నేద్దహతి ప్రకాశయతి వా స్వ విషయం నాసౌ్ని దగ్ధా ప్రకాశయుత వేతి నిశ్చీయతే ఏమండ సపోజ్ అక్కడ నిప్పు అదిగో నిప్పు దగ్గర గడ్డిపోచ పెట్టారు గడ్డిపోచ పెడితే ఆ గడ్డిపోచమే అది ప్రకాశింపజేయదు అది ఉందని కూడా తెలియదు దాన్ని కాల్చదు అప్పుడు మీరు నిప్పు అనుకున్నది నిప్పు అవుతుందా అది నిప్పు కాదు ఇది నిప్పు కాదు ఇది దహించుట లేదు ఇది ప్రకాశించుట లేదు ప్రకాశింపజేయట లేదు ఇది నిప్పు కాదు అని తెలిసిపోతుందా తెలిసిపోతుంది అంటే అది నిప్పవునా కాదా అని తెలియడం కోసం ఒక గెడ్డిపోచ దగ్గరికి పెడితే ఈ గడ్డిపోచ చీకట్లో దూరంగా ఉన్నప్పుడు చీకట్లోనే ఉంది దగ్గరికి వెళ్ళినా చీకటిగానే ఉంది దగ్గరికంటా పెట్టేస్తే అది కాలమే ఇప్పుడు అది నిప్పని అనుకుంటారా అనుకో నిప్పు కాదని నిశ్చయిస్తారు అలాగే ఈ ముఖ్య ప్రాణం ఏదైతే కలదో ప్రాణశక్తి అది భోక్త కాదు అది మనం నిశ్చయం చేసినాము तथा असौ प्राप्तबदादि विषयोपलबे गाग्याभिप्रेतः प्राण सर अदेधा याण सेंट पूर्ति पूर्ति चाहूँ प्राण प्राणमेटी गाग्याभिप्रेत गाग्युड़ अदे ब्रह्मणि ఆ ప్రాణమే గార్గ్యుడి బ్రహ్మ ఇంజు ఇప్పుడు గార్గ్యుడి గారి బ్రహ్మది ఆ ప్రాణము దాని దగ్గరికి వచ్చింది ప్రాప్తమైంది ఏమిటి శబ్దం ప్రాప్తమైంది శబ్దమే కాదు వీళ్ళిద్దరూ కూడా దగ్గరికి వచ్చి నిలబడ్డారు రూపం కూడా ప్రాప్తమైంది ఆది శబ్దం చేత ప్రాప్తమైన శబ్దాన్ని కానీ రూపాన్ని కానీ అది తెలుసుకోవాలి దానికి తెలుసుకునే స్వభావము ఉన్న భోక్తైన పక్షంలో స్వభావం ఉంటే స్వరూపం దాని స్వరూపమయ్యి అటువంటి భోక్త కనుక గాద్య బ్రహ్మ ఏ పక్షంలో ఈ శబ్దం దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే ఆ శబ్దాన్ని అది ప్రకాశింపజేయాలి అంటే తెలియాలి ఆ ప్రాణబ్రహ్మ శబ్దం ఎలా ఎలా తెలుసుకోవాలది బృహన్ పాండర వాసేవమాది శబ్దం స్వం విషయం ఉపలభేత ఇప్పుడు తెలుసుకునేది ప్రాణశక్తి అయినట్లయితే బృహన్ పాండరవాస సోమరాజన్ అనే శబ్దము తెలుసుకునేదాని చేత తెలియబడేది విషయమైంది ఆ విషయం దగ్గరికి వచ్చినప్పుడు తెలుసుకునే భోక్త కనుక అయితే ఆ గార్గ్య బ్రహ్మ తెలుసుకొని ఉండాలి కదా యథాప్తం తృణూలపాదీ వన్యర్దహేత్ ప్రకాశయేచ్చ అవ్యభిచారేణ తద్వత్మంటే నిప్పు ఉందండి నిప్పుకి దగ్గర గడ్డిపోచబెడితే ఒకప్పుడు కాలుస్తుంది ఇంకొకప్పుడు కాల్చదు అలా ఏమైనా ఉంటుందా ఉండదు అవ్యభిచారేణ అంటే ఎప్పుడూ మినహాయింపులు లేకుండగా తేడా లేకుండగా తేడా అంటే ఏమిటి ఒకప్పుడు కాల్చడం ఒకప్పుడు కాల్చకపోవడం అటువంటి తేడా లేకుండగా నిప్పు గడ్డిపోచని కాల్చియే తీరుని అదేవిధంగా గాగ్రబ్రహ్మకి కనుక తెలియుట స్వభావమైన చో తప్పనిసరిగా బృహన్ పాండర వాస అనే శబ్దాలను తెలిసి ఉండేది ఏమంటే మీ స్వభావం మీ స్వరూపం తెలివి అది మీరు తెలుసుకోవాలి మనిషి దేవత దేవతలు చిన్మయుడు మనిషి తనను తాను మజ్జామాంసమయుడు అనుకుంటాడు దాంతో దేవతలు కూడా మద్యామాంసమయులు అని వీళ్ళు ప్రయోగపడతారు పూజ స్వామీజీ ఒక మాట చెప్పేవాళ్ళు విష్ణువు నీకు మల్లగా నాకు మల్లగా విష్ణువు కూడా అక్కడ తోట ఉన్నాడంటే ఆయన్ని దోమలు కుట్టి పీడించి ఉండేవి అని ఆయన కూడా ఓడో మాస రాసుకోవాలి విష్ణువు అని ఆయన దృష్టాంతం అంటే ఆ దృష్టాంతం వినడానికి నవ్వుకుందుకు బాగుంది ఎవరికైనా విష్ణువు ఆరాధించే వాళ్ళకి కోపం రావచ్చు ఆయన చెప్పేస్తారు కోపం వచ్చిన మా అన్నయ్య చెప్తారు వెళ్ళి నవ్వుకుందుకు బాగుంది మనకి కానీ ఆ దృష్టాంతం వెనుకుండే స్పిరిట్ మీరు పట్టుకోండి ఆ స్పిరిట్ ఏమిటంటే విష్ణు అంటే చిన్మయుడురా బాబు మధ్యామాంసమయుడు కాదు దారుమయుడు శిలామయుడు అసలే కాడు మధ్యామాంసమయుడు కాదు అస్థిమయుడు కాదు అస్థి ఇప్పుడు మనిషి ఉన్నాడంటే ఇప్పుడు మాంసం ఉంది రక్తం ఉందంటే ఏముంది మాంసానికి రక్తానికి మూలంలో మదుపులో ఏముంది అస్థి ఎముకలు ఉన్నాయి ఆ ఎముకల చుట్టూ మాంసం మధ్య ఇవన్నీ ఉన్నాయి విష్ణు కూడా అలాగే ఉందంటే ఆయన కూడా అప్పుడప్పుడు కార్డియాలజిస్ట్ని లేకపోతే వీళ్ళని కన్సల్ట్ చేస్తూ ఉన్నారు ఇంద్రుడికి జ్వరం వచ్చిందంటే ఒకసారి జ్వరం వస్తే అశ్విని దేవతలు కబురు పెట్టాడు కవరు పెడితే వచ్చి ఏమయానీ సమస్య చేయటం అడిగాడు ఈ మధ్యన హవిష్ బాగా ఎక్కువైపోయి అదీర్తి చేసింది తెస్తే అప్పుడు అశ్విని దేవతలు ఏం చేశారంటే బదరము అనే చెట్టు యొక్క పండు తీసి ఆ ముద్ద వాడి చేతి తినిపించారు అప్పుడు విష్ణుకి అజీర్తి తగ్గింది కాబట్టి బదరము అంటే రేగు రేగు చెట్టు కాబట్టి బదరము ఆ ముద్దని ఎప్పటికీ యజ్ఞాల్లో హోమం చేస్తారు అని ఏదో కథ ఉంది రేగు పండ్లు మన వాళ్ళు పూర్వం చేయించ సూర్యనారాయణ రథసప్తమి నాడు రేగుపండు నెత్తికి పెట్టుకుని స్నానం చేయాలి అని ఓ రేగుపండు దాన్ని కొంచెం జాతరకు తీసుకుని అది శుభ్రంగా ఉన్నట్లయితే ఓ పండు తినడం కూడా మంచిది అనే అభిప్రాయం అంతేగాని నిజంగా విష్ణు ఇంద్రుడికి జ్వరం వచ్చిందని కాదు అలా ఉంటాయి కథలు ఆ కథలను మనం అర్థవాదలో ఉంటారు వాటిని అక్షరశ తీసుకోకూడదు మంచిది కాబట్టి మన స్వరూపము తెలివి మన స్వరూపం ప్రాణమే మన స్వరూపం కాదంటుంటే ఇంకా మీరు అస్థిపంజీరాన్ని మధ్యని మాంసాన్ని పట్టుకునే స్వరూపం అని ఎలా అంటారండి ప్రాణం దగ్గరే కొట్టిపారేస్తున్నాడు గార్జుడు ప్రాణాన్ని చూపించి బ్రహ్మరా అంటే అజాతశత్రువు పెదిమి విరిచాడు అబ్బే నీకు తెలియలేదు అని అన్నాడు ఎంత మాట తస్మాత్ ప్రాప్తానాం శబ్దాదీనాం అప్రతిబోధాభావ ఇది నిశ్చీయతే నిద్రపోతుండగా వెళ్ళారండి వెళ్ళి శబ్దాలని పెట్టారు బృహన్ పాండన వా సాహిత్యాన్ని అప్పుడు ఆ ప్రాణబ్రహ్మ చక్కగా యాక్టివ్గా ఉంది అయినా కూడా తెలుసుకోలేకపోయింది అప్రతిబోధాత్ తెలియలేదు వాడికి తెలివి రాలేదు తెలియలేదు ప్రకాశింపజేయలేదు దాన్ని బట్టి మీరేం నిశ్చయం చేస్తారు ప్రాణబ్రహ్మ భోక్త కాదు భోగ్యాన్ని ప్రకాశింపజేసేది కాదు కాబట్టి అది అబ్ర ముఖ్య బ్రహ్మ అయితే కాదు కాదండి కొంతసేపు మేము బ్రహ్మగా అనుకుంటున్నామంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు పసుపు గణేష్ మహారాజు అనుకోగాలి అండి ప్రాణబ్రహ్మని కొద్దిసేపు ముఖ్య బ్రహ్మ అని అనుకోవడంలో నష్టమేం లేదు ప్రాణాయామం చేసేప్పుడు అలాగే అనుకుంటారు మీరు అనుకోండి కానీ అది ముఖ్య బ్రహ్మ కాదు అని తెలుసుకోవాలి ఈ హఠయోగులు కూడా తెలుసుకోవాలి హఠయోగులు ఎంతసేపు వాడి ఫోకస్ అంతా ప్రాణం మీదనో మనస్సు మీద ఉంటుంది దేహం మీద ఫోకస్ ఉంటుంది చేతనే ఆసనము అంటాడు ఆసనం మంచిదే నేను ఆసనం అయ్యేది వెళ్ళాలి అయితే ప్రాణం దగ్గరికి వచ్చానంటాడు ప్రాణాయామము ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంద్రియాల దగ్గరికి వచ్చానంటాడు ప్రత్యాహారము ఇంకా ముందుకు వెళ్ళాలి మనస్సు దగ్గరికి వస్తాడు ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇంకా నేను వెళ్ళాలని అక్కడే చతికిలు పడతాడు వాడి పేరే హఠీ అంట ఇంకా ముందుకు వెళ్ళాలంటాడు అక్కడ చతికిలు నా దగ్గర ఒక విద్యార్థి ఒకదర్శనం పాఠం జరిగారు మొదటి పాదం అంట ఏదో కొంత భాగం చెప్పాడు చాలా బుద్ధిమతులైన విద్యార్థి అమెరికాలో పదిహేను రోజులు పాఠం అయిన తర్వాత ఏమండి మనం అటు రామాన్నం మాట లేదు ఇటు శివాన్నది లేదు అటు ఆత్మ లేదు ఏమీ లేదు ఎంతసేపు పొద్దు అస్తమానం మనస్సు తప్ప ఇంకేం లేదేవి ఇంట్లో ఉన్నాడు నేను బుద్ధిమంతుడు పోయి ఈ యోగ దర్శనం ఇలాగే ఉంటుంది అని చెప్పారు వాడికి ఈశ్వరుడు అవన్నీ ఊరికే పెట్టుకున్నారు యోగంలో ఇంకా తప్పనిసరి అవి తప్ప వాళ్ళ దృష్టి ఎత్తుసేపు మనస్సు మీదే ధారణ ధ్యానము సమాధి అన్నీ మనస్సుకే అలా ఫిక్స్ ఈ ఫిక్స్ అయిపోవడం అన్నది అధ్యాత్మ విద్యలో పెద్ద సమస్య గాంధీడు ఫిక్స్ అయిపోతే పుణ్యం బాగుండి అజాత సూత్రం ఉండి కలిశాడు అజాత సూత్రంలో చాలా బాగుందో ఇచ్చి పంపిస్తే అజ్ఞానిగానే ఉండిపోయేవాడు నీకు విషయం తెలియలేదని డైరెక్ట్గా చెప్పాడు కాబట్టి గాంధీడికి ఆ తత్వాన్ని తెలుసుకునే అవకాశం లభించింది నిశ్చిత సతం వ్యభిచరతి కదా చి ఇది అక్షరానికి అక్షయపచ్చా వాక్యాన్ని శంకరులు ఏమంటున్నారంటే ఏది లేని స్వరూపమో అది ఎట్టి సందర్భంలోనూ మార్పు మార్పు ఉండదు అది బంగారమే కానీ పచ్చగా మెరియటం లేదు అంటే తప్పుది పచ్చగా మెరిగేస్తూనే ఉంటుంది బంగారం అది మెరిగట్లేదంటే దానిపైన ఏదో కవర్ వచ్చేసింది అనమాట మీరు కవర్ తీసేస్తే మెరుస్తుంది అంతే అది నిప్పండి కాల్చట లేదన్నానికి వీలేదు నిప్పైతే కాల్చి తీరు ఒకప్పుడు కాల్చడం ఒకప్పుడు కాల్చకపోవడం అనేది ఉండదు కాబట్టి ప్రాణబ్రహ్మ వీళ్ళు వెళ్ళినప్పుడు తెలుసుకోలేదు ఒకప్పుడు తెలుసుకుంటుంది అనేటువంటి ఆర్గ్యుమెంటు తప్పు అత సిద్ధం ప్రాణస్య అభోక్తృత్వం కాబట్టి ప్రాణబ్రహ్మ భోక్త కాదు అంటే భోగ్యమును ప్రకాశింపజేసేది కాదు అని సిద్ధించినది పూర్వపక్షం సంబోధనార్థనం అవిశేషేణ సంబంధాగ్రహణాత్ అప్రతిబోధ ఇది చేగ్రహవాక్యం అది మళ్ళీ పూర్వపక్షానికి వివరణ వాక్యం ఉంటుంది అలా ఉందా పుస్తకంలో ఇప్పుడు పూర్వపక్షం ఏంటంటే ప్రాణబ్రహ్మ బృహన్ పాండరవాస సోమరాజన్ పిలిచినప్పుడు ప్రాణబ్రహ్మ ఆ భోగ్యాన్ని ప్రకాశింపజేయలేదు తెలుసుకోలేకపోయింది కాబట్టి బ్రహ్మ కాదు అంటే ఆ పేర్లను గుర్తుపట్టలేకపోయింది కాబట్టి బ్రహ్మ కాదు ముఖ్య బ్రహ్మ కాదు అన్నారు కదా అలా అక్కర్లేదయ్యా ముఖ్య బ్రహ్మ అయ్యి కూడా తెలుసుకునేది అయ్యి ఉండి కూడా ఎవళ్ళనో మరొకళ్ళని పిలుస్తున్నారు నన్ను కాదని అనుకోవచ్చు కదా తెలుసుకునేదే ఇప్పుడు పది మంది కూర్చుని ఉన్నారండి ఒకడు ఉన్నాడు మధ్యలో వాడి పేరు రామయ్య ఏమో రామయ్య అని పిలిచారు విన్నాడు ఎవడో ఏదో పిలుస్తున్నాడు అనుకున్నాడు తప్ప ఆ పిలుస్తున్న పేరు రామయ్యేనని తన పేరే పిలుస్తున్నాడని అనుకోలేదు అంతే అంత మాత్రమే అనుకోలేదు ఎవరో ఏదో పిలుస్తుందని అనుకున్నాడు కాబట్టి ఆయన తలకాయ చెప్పలేదు అది తలకాయ చెప్పలేదు కాబట్టి రామయ్య బ్రహ్మే కాదు వాడికి తెలివే లేదని ఎలా అంటారు మీరు కాబట్టి ఆ పేర్లు తనవే అని తెలిస్తేనే గుర్తింపడం గుర్తించడం అనేది ఉంటుంది కదా అని మళ్ళీ పూర్వపక్షం సో సంబోధనార్థ నామ విశేషం ఇందాక నేను ఏదో సంబోధనార్థనామన్నానా ఏమి సంబోధనార్థ నామ విశేషేణ సంబంధ గ్రహణార్థి సంబోధించడం కోసం పర్టికులర్ నేమ్స్తో పిలిచాడు వీడు విశేష నామాలతో పిలిచాడు బృహన్ పాండరవాస సోమరాజన్ అని పిలిచాడు అందుకని ఏమోయ్ ఏమండోయ్ అలా పిలవలేదు విశేషనామాలతో పిలిచాడు సంబోధించడం కోసం పిలిచినప్పుడు ఆ విశేషనామాలు నా పేర్లే అని ఆ ప్రాణబ్రహ్మకి తెలుసుకోలేదు ప్రాణబ్రహ్మకి తెలుస్తుండే ప్రాణబ్రహ్మ తెలివి ఉంది భోక్తే భోక్త అయితే సరిపడదు ఆ విశేషనామాలు నానామములే అని సంబంధాన్ని కూడా గ్రహించాలి రామయ్య పిలిచారు పది మంది ఉన్నారు పది మంది తలకాయ తిప్పుతారా తిప్పరు తెలుగు అంటే వాళ్ళకి వినపడలేదు అది వినపడకపోవడం కాదా అందరికీ వినపడింది వినపడిందే మరి ఎందుకు చెప్పలేదు తలక ఆ నామము నానామే అనే సంబంధాన్ని కూడా తెలుసుకోవాలి నామం తెలిస్తే సరిపడదు సంబంధాన్ని కూడా తెలుసు గ్రహణం అంటే తెలియడం ఆ సంబంధ గ్రహణం ఉన్నప్పుడే వాడు తల తిప్పుతాడు అలాగే ప్రాణబ్రహ్మకి శబ్ద శబ్దమును ప్రకాశింపజేసే సామర్థ్యం ఉంది కానీ బృహన్ పాండరవాస సోమరాజన్ అనే పర్టికులర్ నేమ్సు అది తన పేర్లే అని దానికి తెలియలేదు అందుకోసం రిప్లై ఇవ్వలేదు కాబట్టి ప్రాణబ్రహ్మ భోక్తే కాదని అన్నది సరికాదు అంటే పూర్వపక్షం ఈ పూర్వపక్షానికి వివరణ స్యాదేతత్ శ్యాదేతంటే మీరు చెప్పింది బానే ఉండండి కానీ మేము పై మాట ఒకటి చెప్తాం లేనండి అని అర్థం స్యాదేతత్ ఎలా రసం ఇది ఎలాగంటే స్యాదేతత్ అంటే ఇది ఎలాగంటే ఇది చేయదు సదేత ఏతత్ సత్ ఇలా కూడా ఉండొచ్చు ఏతత్ సలా ఉండొచ్చు ఎలా ఉండొచ్చు ఇగో ఎలాగంటే ఇది ఎలాగంటే అదే అర్థం ఓకే ఇది ఎలాగంటే యథా బహుషు ఆసీనషు స్వనామవిశేషణ సంబంధాగ్రహణా మామయం సంబోధయతి శృణ్వన్న సంబోధ్యమాన విశేష ప్రతిపద్యది దృష్టాంతం యథా ఎలాగంటే బహుషు ఆసీన చాలామంది కూర్చునున్నారు కూర్చునుంటే మోకాళ్ళు వచ్చి పిలిచారు ఏదో పేరు పెట్టి పిలిచారు ఆ పేరు ఒక విశిష్టమైన పేరు ఒక పర్టికులర్ పేరు ఆ పేరుతో తనకు గల సంబంధము ఏమిటది అది నా పేరే అని తెలియాలి కదా ఆ పేరు వినా ముందు పేరు వింటాడు రామయ్య అనే మాట వినపడుతుంది ముందు ఏం వినపడుతుందో తెలుసున్నాడు ఎవడో పిలుస్తున్నాడు అని తెలుస్తుంది అలా తెలిసిన వెంటనే నన్నే పిలుస్తున్నాడు అనుకోడు రామయ్య అనే పేరు పెట్టి పిలిచాడు అని తర్వాత తెలుస్తుంది వెంటనే నన్నే పిలిచాడు అనుకోడు ఆ పేరు నాదే అని తర్వాత తెలుస్తుంది అప్పుడు నన్ను పిలుస్తున్నాడు అని తెలుస్తుంది అన్ని స్టెప్స్ ఉంటాయి దాంట్లో స్వనామ విశేషణ ఆ పేరు నాదే వాడు పిలుస్తున్న పేరు నాదే అని వీడికి తెలియలేదనుకోండి అని వీడు గుర్తుపట్టలేదనుకోండి సంబంధ గ్రహణాలు అప్పుడు వాడు వీడు నన్ను పిలుస్తున్నాడు అని వింటూ ఉంటాడు శృణ్వన్నపి పిలుస్తున్నాడని వింటాడు కానీ నన్నే పిలుస్తున్నాడు ఇంతమందిలో పర్టికులర్గా నన్నే పిలుస్తున్నాడు అని గుర్తుపట్టకపోవచ్చును అలా ఉంటుంది అంటే నా పర్టికులర్ పేరుకి తన అనే సంబంధాన్ని తెలియకపోవడం చేత కాబట్టి ఇక్కడ శబ్దము తెలియకపోవడం కాదు శబ్దాన్ని ప్రకాశింపజేస్తోంది కానీ ఆ శబ్దము పేరని ఆ పేరు తనదని ఆ మాత్రం తెలియలేదు అంత మాత్రం చేస్తే అసలు భోక్తే కాదని నువ్వు అని పొరపక్ష తథా ఇమాని బృహన్నిత్యవమాదనీ మమ నామాని అగృహీత సంబంధవాత్ ప్రాణోన గృహ్ణాతి సంబోధనాథం శబ్దం నదు అభిజ్ఞాతృత్వాదేవా చే వాక్యాలను కొంచెం మీరు ఓపికగా పట్టుకోవాలి కొంచెం సంస్కృత భాష కూడా కొంత గంభీరంగా ఉంటుంది మామూలుగా జహ మేకాక జహ ఏనుగు అన్నట్టు ఉండదు కొంచెం గంభీరంగా ఉంటుంది భాష్యకారుల యొక్క బృహదారం భాష్యం అదేవిధంగా తథా అదేవిధంగా అయా ప్రాణదేవతను పిలవడానికి వీళ్ళు శబ్ద ప్రయోగం చేశారు చూడండి ఆ శబ్దాలని ప్రాణదేవత అసలే వినలేదు అని నువ్వు అనొద్దు అయ్యా ఆ ప్రాణదేవత వింది ప్రాణదేవత భోక్త కాదు అను అనకు ప్రాణదేవత భోక్తయే నాతో అవిజ్ఞాతృత్వాత ప్రాణదేవత అవిజ్ఞాత తెలుసుకునేది కాదు అను అనొద్దు తెలుసుకునేదే మరి రిప్లై ఇవ్వలేదేమి అంటే బృహన్ అంటే నేనే అని ప్రాణదేవతకి తెలియదు పాండర అంటే నేనే అని ప్రాణదేవతకి తెలియదు సోమరాజన్ అంటే నేనే అని తెలియదు అంత మాత్రమే తెలియదు అందుకోసమని ఆ ప్రాణదేవత పేర్లు పెట్టి ఏదో పిలుస్తున్నారని తెలిసి కూడా అది రిప్లై ఇవ్వలేదు కాబట్టి ఆ బేసిస్ ప్రాణదేవత భోక్త కాదు అని నిర్ధారించుట దు తెలిసిందండి నా ఇది సరికాదు దానికి రిప్లై ఇస్తున్నాం ఏమనిస్తున్నారో తెలుసున్న శంకర్లు రాణ దే బ్రహ్మ కదా అది దేవత కదా దేవదయుణ్ణి తెలియకూడమైనట్టుగా అందులో ఉపాసన అంటాడు వీడు నేను శక్తిని పిలిచాను కానీ ఆ శక్తి నన్ను పాలన పిలుస్తున్నారు అనుకోలేదంటే అది ఉపాస్యమైన దేవతకి పేరు పెట్టి పిలిస్తే అది తన పేరు అదనో కాదో డౌట్ రావడము లేదా తన పేరు కాదనుకోవడము అంచే అతను మాట్లాడుకునుకోవడము అలా కుదురుతుందా అలా కుదర దేవతాభ్యుపకమే అగ్రహణానుపత్తే ప్రాణము దేవత అంటవా దేవత వీడు ఉపాసన చేశాడు కదా దేవతాన్ని స్వీకరించినప్పుడు తెలియలేదా దేవతకి అనే మాట అంగీకారం కాదు కాబట్టి మీరు పూజ చేసినప్పుడు మేము పూజ చేసామండి దేవతకి మేము పూజ చేసినట్టుగా గుర్తుపట్టలేదండి అలా ఎలా గుర్తుంది దాన్ని వివరిస్తున్నారు ఎస్యీ చంద్రాభిమాని దేవత అధ్యాత్మం ప్రాణ భోక్త అభ్యుపగమ్యతే ఎస్యా అంటే ఏ ఏ గార్జ్యునకైతే ఆ గార్జ్యుడు ఆయన లక్షణం ఏమిటంటే చంద్రమండలము కలదు చంద్రమండలానికి అభిమాని దేవత చంద్రపురుషుడు చంద్రమండలాంతర్గత పురుషుడు ఆ పురుషుడే అధ్యాత్మంలో ప్రాణదేవతయై ఉన్నాడు అని వాడి ఉపాసన యొక్క లక్షణమేది పైగా చంద్రమండలాంతర్గత పురుషుడే ఈ దేహంలో ప్రాణరూపంగా ఉండి కర్త భోక్త అన్నీ చేస్తూ ఉండడమే కాదు అన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు అని వాడు ఉపాసన చేశాడు చేసే అదే ముఖ్య బ్రహ్మని చెప్పాడు అజాతశత్రువు ఆ నువ్వు చెప్పేసి ఆయన కొట్టిపారేసాడు కాబట్టి ఆ గార్జ్యున్నే తీసుకెళ్ళాడు ఆ గార్గ్యుడు ఉపాసన చేసి దేవత పేర్లతోనే పిలిచాడు పిలిచిన ఆ ప్రాణశక్తి రిప్లై ఇవ్వలేదు కాబట్టి ప్రాణశక్తి భోక్త యూండి కూడా రిప్లై ఇవ్వలేదు అనే ఆర్గ్యుమెంటు తప్పు కాబట్టి ఏం వెళ్తుంది ప్రాణశక్తి భోక్త కాదు ఈ పాఠం శక్తి ఉపాసకులు విన్నారంటే కూర్చుంచి కింద పడిపోతారు ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా శక్తి మీద ఉంటుంది శక్తి పోవాలి శక్తే తప్ప చైతన్యం మీద ఉండదు తెలియని మాట అన్ను కూడా అంటాడు మాట వరస కూడా అంటావు యాదేవి సర్వభూతేషు చిటి రూపేణ సంస్థిత అని ఉంటుంది చితి రూపేణ అది పట్టుకోడు అది పట్టుకోవాలి యాదేవి సర్వభూతేషు నిద్రూపేణ సంస్థిత పట్టుకుంటాడు యాదేవి సర్వభూతు చితి రూపేణ సంస్థిత పట్టుకోవాలి నన్ను ఒకసారి లలితా సహస్రనామం మీద ఉపన్యాసం చెప్పుకున్నారు న్యూ జెర్సీలో నేను లలితాశాస్త్రనామని నేను ఈ మధ్యకాలంలో చూడలేదా ఎప్పుడో ఒప్పుడు చూశాను వాటి అన్నింటినీ దాటుకుని ఇక్కడికి వచ్చాం బృహదారంగిక భాష్యంలో పడ్డాము వచ్చి ఇప్పుడు మళ్ళీ నన్ను లలితా శాస్త్ర అదే చెప్పాలి అని అలాగంటే సందర్భం వచ్చింది పూర్తి స్వామీజీ కూడా వాళ్ళకి లలితా క్యాన్సిల్ చేశాను నేను ఏం చేశానంటే స్వామీజీతో పాటుగా ఏదో ప్రోగ్రాంకి వెళ్ళాలి అని చెప్పి క్యాన్సిల్ చేశాను క్యాన్సిల్ చేస్తే వీళ్ళు ఏం చేశారంటే ఆయన భోజనం చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నట్టుగా కాకుండా స్వామీజీ మేము కూడా మీ ప్రోగ్రామ్కే వస్తున్నాను అని చెప్పారు అని చెప్పారు వీళ్ళు నలుగురు ఐదుగురు లేడీస్ చెప్తే ఆయన ఆహో అలాగే మంచిదే రండి అన్నారు ఆయన అంటే మేము ఒరిజినల్గా మాకు న్యూ జెర్సీలో ప్రోగ్రాం ఉండే అది క్యాన్సిల్ అయింది అంచేతమేమి ప్రోగ్రాంకి వస్తున్నామని అన్నారు ఆయన అంటే మంచిది వచ్చేసేయండి అని ఏం ప్రోగ్రాము ఎందుకు క్యాన్సిల్ అయింది అని మాట వరుసకి అడిగారు వీళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆయన పక్కన ఆయన భోజనం చేస్తుంటే పక్కన నిలబడి కూరాది వడ్డిస్తూ వెయిట్ చేస్తున్నారు అంటే తత్వదాన గారి ప్రోగ్రాము క్యాన్సిల్ అయింది ఎందుకు క్యాన్సిల్ అయింది అని ఆయన ముద్ద నోట్లో పెట్టుకుంటే ఆయన ఎందుకు క్యాన్సిల్ అయింది అంటే ఆయనే క్యాన్సిల్ చేశారు ఎందుకు క్యాన్సిల్ చేశారు ఏమో మాకు తెలీదు బహుశా మీ ప్రోగ్రాం ఆయన కూడా రావడం కోసం క్యాన్సిల్ చేసి ఉంటారు అని చెప్పారు అంటే అప్పుడు ఆయన ఒకసారి తెలవండి వచ్చా నేను క్యాన్సిల్ చేశారు ఆవిడ క్యాన్సిల్ చేశారు ఎందుకంటే నేను మీ ప్రోగ్రాంకి వస్తున్నానండి వద్దండి మీరు వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి అన్నారు అంటే లలితా సహస్రనాము సోల్వ్ అది అందుకోసం కాదు పర్వాలేదు లలితా సహస్రనామే చెప్పండి అన్నారు ఇప్పుడు నేను ఏం చేశానంటే లలితా సహస్ర నామంలో వేదాంత నామాలని ఏరి అవే చెప్పాను వాళ్ళ చెప్పి చితి తత్పద లక్ష్యార్థ చి నామరూప వివర్జిత అంటే ఇలాంటివి లాభాలుంటే చాలా ఉన్నాయి అవి చెప్పారు కుండలిని శక్తి అవి చెప్పలేదు ఆధార శక్తి అవేం చెప్పలేదు ఈ చితి ఇలాంటివి చాలా నిర్లేప నిర్మమ నిత్య అన్ని వేదాంత నామాలు తీసుకుని చెప్పాను ఎంత అన్నారా చెప్పారు ఇప్పటికీ ఉంది అది మీకు ఓపుకుంటే వెళ్ళచ్చు వెబ్సైట్లో ఉంది దాని ఇంత కథ ఉంది మంచిది సో ఆయన దృష్టిలో ఆ దేవత ప్రాణదేవత భోక్త అధ్యాత్మంలో ప్రాణదేవత తప్ప అధిభూతంలో చంద్రమండలాంతర్గత దేవత తా సంవ్యవహారాయ విశేషనాం సంబంధ అవశ్యం గృహీత్య ఆయన మరి ఆ దేవతను ఉపాసన చేస్తూ ఉంటాడు ఆ దేవతను ఉపాసన చేసేప్పుడు ఆ దేవతను పిలుస్తాడు ఓ దేవత అని పిలుస్తాడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అని మీరు పిలిచారనుకోండి ఆ పేరు నాది కాదేమో అని ఆయన అనుకుంటే అక్కడ ఉంటుందండి పని కాబట్టి ఆ దేవతతోటి వ్యవహారం చేయాలి వ్యవహారం అంటే పూజ ఇత్యాది వ్యవహారం చేయాలి చేయాలంటే ఒక విశేష నామంతో సంబంధం ఉండాలి ఆ సంబంధం ఆ దేవతకి స్పష్టంగా తెలిసి ఉండాలి అవశ్యం గ్రహీతవ్య అన్యథా ఆహ్వానాది విషయ సంవ్యవహార అనుపన్న అలా ఆమెకు ఆ దేవతకి తన పేరు గిరిజినా తెలియలేదన్నట్లయితే దేవతని ఆహ అవాహయామి అంటాడు ఆహ్వానం చేస్తాడు ఓ దేవత సం సంబోధిస్తాడు ఏదో సమర్పిస్తాడు అవేమి ఆ వ్యవహారము పూజాది వ్యవహారం కూడా లోపించాలి కర్మ కానక్కర్లా ఉపాసనలో కూడా ఏవో నామాలతో సంబోధిస్తాడు కదా ఉపాస దైవానికి తెలియకపోవటం అనేది ఎలా కాబట్టి ఆ నామ స్వనామ సంబంధ గ్రహణం లేకపోవడం చేతను గుర్తించలేదే కానీ వాస్తవంగా ప్రాణశక్తి భోక్తయ్యే అనే ఆర్గ్యుమెంటు పోసాగాదు పూర్ణముదూర్ణం పూర్ణ పూర్ణముద్యూర్ణమ